పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు సర్వశక్తి మంత సర్వాధికారి మహా జనడా ఆకాశ మహాకాశములు పటజారని గొప్ప దేవుడు మృత మేకని కానీ వివేగములకు సజీవుడును గొప్ప దేవుడవు ప్రభు వివేగములకు సజీవుడవు స్తోత్రుడు పూజారుడవు రాజా ప్రభులకు ప్రభు తండ్రి మీకు ఎంతగానస్తులు స్తోత్రములు ప్రభు మాకొరకై తండ్రి ఆ కలు శిలువలో ప్రాభ బలియాగం చేసిన గొప్ప దేవుడో తండ్రి అయినా ప్రభా మీ ప్రాణాన్ని నా ప్రభా సవిధంగా చెల్లించి ఆ ప్రభా మమ్మల్నించి విడిపించి ఆ ప్రభా తండ్రి జీవంలో నడిపించిన గొప్ప దేవుడో తండ్రి మీకు ఎంతగా అనుస్థుతులు స్థాయిని చెల్లిస్తున్నాం తండ్రి ఈ గడిచిన కాలం కూడా ప్రభా నీకు కృపా కనిక్రమ తమలందరినీ కూడా తాచి కాపాడి అందకేసుకోవచ్చు ఎగుతులేని మమ్మల్ని ప్రభా సజీవంగా ఉంచిందని తండ్రి ఈ రాత్రికాల సమయంలో ని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు అదని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తారు అంతండి ప్రభావ జరగబోయే ఆరాధన ప్రభావ మీరు మాకు తోడుగుండండి నా తండ్రి పాటల ద్వారా మా హింపొందండి మాతో మాట్లాడండి ప్రభావం చేసే ప్రతి విజ్ఞాపన తండ్రి నాయన ప్రభావ మీరు జవాబును అనుగ్రహించండి తండ్రి నీ వాక్యాన్ని తగినట్లుగా నా తండ్రి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభావ ఏ విషయం తండ్రి మీకు ఆయస్కరంగా ఉందామో ప్రభా తెలియజేసి తండ్రి నుంచి కూడా విడుదల పోని పరిపూర్ణంగా మాట్లాడే కృప చేయించమని ప్రార్థిస్తూ ఉన్నాను కనికరం కలిగిన దేవుడు ప్రభా కృప కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు మిమ్మల్ని మాట్లాడమని మాతో మాట్లాడమని మిమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నా ఈ మీటింగ్ అంతటి నీ ప్రభా హ అంతా ఏమైనా నడించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం లేదండి కావాల్సిన ప్రతి బిడ్డను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం మీటింగ్ అంతటినీ మీ నామానికి మేము కనుక జరిగించమ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు బహుగా ఫలించినచూ మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫాలించినచో శిష్యులై ఉండెదరు ఈ రీతిగా పాలించినచూ శిష్యులై ఉండెదరు మీరు బహుగా ఫాలించినచో మహిమా కలుగును తండ్రీకి ఏ రీతిగా ఫాలించినచో శిశులే ఉండేదరు ఏ రీతిగా ఫాలించినచో శిశులే ఉండేదరు నీరు కట్టినా తోటవాలే నీటి ఓటవాలి నుండేదారు నీరు కట్టినా తోటవాలి నీటి ఓటవాలి నుండేదారు క్షమములో తృప్తినిచ్చి క్షమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును క్షేమముగా మిమ్ము నడిపించును బలపరచును మీ ఆత్మలను బలపరచునుము మీ ఆత్మలను అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీ రూబహుగా పాలించినచూ మహిమా కలుగును త్రికి ఈ రీతిగా పాలించినచూ శిష్యులైండెదరు ఈ రీతిగా పాలించినచూ శిష్యులైయుండెదరు చెట్లు లేని మెట్టాలలో నదులు ప్రవహింప చేయు ప్రభువు చెట్లు లేని మెట్టలలో నదుల ప్రవహింప చేయు ప్రభువు ఎండియున్నా నేలా నెల్లా ఎండియున్నా ఉన్న నెల్లా నీటి బొగ్గలుగా నీటి బొగ్గలుగా చేయువాడు మన ప్రభువైనా ఏసునందు మన ప్రభువైనా ఏసునందు అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును త్రికి ఈ రీతిగా శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా శిష్యులై ఉండేదరు. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపా పాజేయు తన శాంతిని వడిగా ప్రవహించు నదిని బోలీ విస్తరింపా తన శాంతిని ఐశ్వర్యముతో నింపోమ్ము ఐశ్వర్యముతో నింపోమ్ము వరకు మిమ్ము మోయవాడు ముదిమీ వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైనా ఏసునందు మన ప్రభువైనా ఏసునందు అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా ినచో మహిమా కలుగులు తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులైయుండెదరు ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు పాడేదారు మోగవారు గంతులు వేసేదరు కుంటీవారు పాడేదారు మోగవారు గంతులు వేసారు కుంటీవారు పొగడేదారు ప్రజలూ పొగడారు ప్రజలెరూ ప్రాభుని ఆశ్చర్య కార్యను ప్రాభుని ఆశ్చర్య కార్యములను మహిమా గనతా చెల్లించుచు మహిమా గనతా చెల్లించుచు హలలుయాని పాడేదము హలలుయాని పాడేదము మీరు బహుగా ినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శష్యులై ఉండేదరు ఈ రీతిగా పాలించినచో శష్యులై ఉండెదరు అలా థ్యాంక్ యూ సార్ ప్రైజ్ రా పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుకృష్ణ ప్రభా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలను అయినా కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఆయా గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి మామూలను సజీవ లెక్కలు స్థుతులు చెల్లిస్తుంటున్నాం అయినా ప్రభా మరి మీ వాక్యం మాట్లాడి మా హృదయాలను మేము సరిచేసుకోవటకు సహాయం అనుగ్రహించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది పుత్రులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తాయి వేసుక్రిస్తూ పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం కండి ఆమె అందరికీ ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు మరి దేవుడు ఈ రీతిగా మరి మాట్లాడాలనుకొని ఆయన బయలుపరిచిన మాటలు మరి అబద్ధము అనేది అది మనుషుల నుండి పుట్టేది కాదు దుష్టు నుండి కాబట్టి దుష్టుడు అబద్ధికుడు అందుకని దుష్టుని సాంగత్యముతోటి మనుషులు అబద్ధం వాడి అనే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధవాడి జీవితాన్ని మొత్తం పతనం చేసుకునే విధానికే ఒక అబద్ధము కారణం అవుతుంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు మరి మనం చూడగలం అది మన జీవితాల్లో కూడా జరిగి ఉండవచ్చు ఎందుకంటే అబద్ధానికి ఉన్న బలము ఆ జీవితాన్ని పతనాలు చేసే బలం ఉంటుంది దానికి అందుకని మరి మనుషుడు అబద్ధంతో ఏ విధంగా పతనం ఒకరు చెప్పిన అబద్ధంతో అమాయకులైన వారు మంచి వారు కూడా ఎంతో మంది ఉన్నారు అబద్ధానికి అంత బలం పాపానికి అంత బలం ఉంది అబద్ధము పాపమే కాబట్టి మరి మనము అబద్ధానికి అబద్ధంతో జరిగే అనర్థాలు ఏ విధంగా ఉంటాయి అనేది దేవుడు మాట్లాడుతున్నాడు మరి మొదటగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి అబద్ధం అనే విషయంలో మరి మొదట కొత్త నిబంధన గ్రంథంలో మరి చాలా చోట్ల రాయబడింది కానీ అపోస్తుల కార్యంలో ఐదో అధ్యయంలో మాట్లాడుతున్నాడు అపస్తుల కార్యంలో ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం లేఖనాల్లో చూసుకోవచ్చు మరి అబద్ధం అనేది ఏ విధంగా ఉంటుంది దేవిని ఎరిగిన వారు కూడా అబద్ధం అయితే ఏ విధంగా ఉంటుంది అనే విధానాలు ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవచ్చు అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే అబద్ధం విషయంలో ఎవరు అబద్ధాన్ని ఆశ్రయిస్తే అది మారడానికి దారి అబద్ధాన్ని ఖర్చుప కప్పిపెట్టడానికి ఇంకొక అబద్ధం ఆ అబద్ధాన్ని కప్పి పెట్టడానికి అది మనిషిని మొత్తము నాశనంలో నడిపించి విధానం అబద్ధం అందుకనే మరి అరనాడు ఆ గారు మరి మాట్లాడుతున్నాడు అరణీయత వాళ్ళు భార్య భర్తలు పొలం అమ్మి అపోషుల కార్యములు ఐదో అధ్యాయం మొదటి విషయంలో మొదటి వచనంలో అననియా అను ఒక మనుష్యుడు తన భార్య అయిన ఏకమై పొలం అమ్మీరంట వాళ్ళు వాళ్ళు పొలం అయితే పొలం భార్య ఎరుకనే అంటే ఆమెకు తెలిసి ఆమెకి తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టారంట ఎవరు అనని అనే వ్యక్తి పేతురు అపోస్తుల పాదముల యొక్క వాళ్ళు తన ద్రవ్యమును పొలమమ్మగా వచ్చిన డబ్బులు కొన్ని దాచుకొని కొన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టారంట మరి ఆ అబద్ధము వాళ్ళ జీవనోపాధికై దాచుకున్న డబ్బు మరి ఎంత అఘోరమైన పరిస్థితికి దారితీసిందంటే ఇక్కడ మనం గమనించు అది అవసరం లేదు మరెందుకు మీ సొమ్ము మీదే కదా అన్నట్లుగా దేవునికి వ్యతిరేకంగా మీరు అబద్ధం ఎందుకు కాడిరనే విధానంలో మరి ఆ దైవజీవునితో మాట్లాడుతున్నాడు ఏమనంటే వీళ్ళు అమ్మిన ఆ యొక్క పొలం డబ్బులు కొన్ని దాచుకొని కొన్ని తీసుకొచ్చి ఆ పొస్టుల పాదంలో పెట్టారంట అప్పుడు పేతూరు ఏమంటున్నాడంటే అనన్య నీ భూమి వేలలో కొంత దాచుకొని కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు తాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను అన్నాడు అని దైవజనుడు అతనితో అంటున్నాడు మరి దైవజనుడు వివేచన కలిగి మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మొదట చెప్పింది ఏంటంటే కొంత దాచుకున్నారంట ఆ ధనములు కొంత దాచుకొని ఆ కొంత తీసుకొచ్చి అతని పాదంలో యుద్ధ పెట్టినప్పుడు ఆ పసుల పాదములు పెట్టినప్పుడు ఆయన పరశుద్ధాత్మ ద్వారా మరి కొంత మీరు ఎందుకు అవసరం ఏముంది అది మీదే కదా అని అన్నప్పుడు అతడు మరి ఆ విధంగా ఆ ఏర్పాటును అక్కడ మాటను ఆ విధంగా ఆయనకు చెప్తున్నాడు ఏమనంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని మాట్లాడుతున్నాడు అతడు నేను కొంత దాచుకున్నాను మరి ఇంతే వచ్చింది అని సమాధానం ఇక్కడ రాయబడలేదు కానీ ఇది మాత్రము ఆయన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి తెలుసుకొని మరి ఈ మాటలు చెప్పడము జరిగింది ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మను ఓసపుచటకు సాతాను ఎందుకు మీ హృదయంలోని ప్రేరేపించాను అది మీ యొద్ధ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా అంటే దాచుకోవడం కూడా దేవునికి మరుగై ఉండదు అందుకనే అబద్ధం అనేది మనిషికి దేవునికి అది మరుగై ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం చాలా మంది అవలీలగా అవలీలగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఇది ఎందుకు ప్రభు అనిపిస్తుంటది కానీ ఉన్నారు చాలా మంది బస్సుల్లో అక్కడిక్కడ వెళ్ళేటప్పుడు అతడు అక్కడే ఉంటాడు వేరే తానున్నాడు గలిబిలి జీవితంలో మనుషులు ఆ విధంగా ఉన్నారు అబద్ధము అమరి ఏ విధంగా మనిషిని పతనానికి తీసుకెళ్తుందో ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు అందుకనే ఈ సాతాను మీ హృదయంలో ఎందుకు ప్రేరేపించింది అని అంటున్నాడు అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి మీ హృదయంలో ఉద్దేశించుకుని మీ హృదయంలో అబద్ధాన్ని ఎందుకు ప్రేరేపించుకొని మీరు ఎందుకు దాచుకోవాల్సి వచ్చింది అది మీదే కదా అని అంటున్నాడు అయితే దేవుని విషయంలో మరుగైనది ఏది ఉండదు అందుకని జాగ్రత్త కలిగి ఉండాలి మాటలు మాట అబద్ధము అనే పదము మనకు ఒక శత్రువుతో సమానంగా చూడాలి అందుకని దైవజనుడే అంటున్నాడు అడిగింది మీ ఎందుకు ప్రేరేపించింది మీ హృదయాలని మరి ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించేది చిన్న అబద్ధము అబద్ధము ఎంతో అఘోరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి ఎందుకంటే చాలా మంది గమనించట్లేదు ప్రతి ఒక్కరు ఆడుతున్నారు అబద్ధాలు కానీ అబద్ధంలో ఉన్న ఆ యొక్క పాపం అనేది ఎంత పరిపక్వమై ఏ విధంగా దారితీస్తుందో అది గమనించుకోవాల అందుకనే మాట్లాడుతున్నాడు అది అమ్మినప్పుడు మీదే కదా వేరే వాళ్ళది కాదా అది మీదే కదా మీ మీ వశమై ఉండలేదా అది మీదే కదా అయినా అతడు మరి ఏదో పోరాపాటైంది అని ప్రత్యేత్తాపడలేదు అననీయ కానీ ఆ మాట మరి దైవజనుడు అక్కడ అన్నట్టుగా చూస్తున్నాం ఎందుకంటే ఈ సంగతి మీ హృదయంలో ఉద్దేశించుకొని చున్నావు నీవు మనుషులతో కాదు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితీవి అంటే చూడండి దేవునితోనే అబద్ధమాడుతున్నారు మనిషి ఇప్పుడున్నారు చాలా మంది దేవుడితోనే అబద్ధం ఆడితే అబద్ధం ఆడితీవని వాణితో చెప్పిండటో పేతుడు చెప్పినప్పుడు అననీయా ఈ మాటలు వినుతూనే పడి ప్రాణము విడవగా ఆ మాటల్లో వినగానే పడి ప్రాణం విడిచిపోయింటున్నట్టు అంటే అబద్ధములో ఎంత పాపం ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకంటే అది పరిశుద్ధాత్మక వ్యతిరేకమైన కార్యంగా ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నారు మరి శుద్ధాత్మకు మోసపుచ్చుతున్నారు మీరు అన్నట్టుండే కానీ మనలో ఉన్న దేవుడు మనం ఆడే అబద్ధాలకు మరి మో మోసపుచ్చడం లేదా మనం మనం ఆడకూడదు అబద్దాలని బైబిల్ ప్రతి ఒక్క విషయంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే ఉండాలంటున్నారు కానీ మరి ఆ అడుగు వేస్తే అరవై అబద్ధాలతో మంచి జీవిస్తున్నాడు దానివల్ల వచ్చి పరిణామము ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాడు అయితే అబద్ధమాడితీ వారితో చెప్పాను అననీయ ఈ మాటలు వినుసూనే పడి ప్రాణము విడవగా వినిన వారి అందరికీ మిగుల భయం కలిగిందట ఆ మాటలు అతడు పడి చనిపోగానే ఆ మాటలు విన్న కొంతమంది అక్కడున్న వారికి మిగుల భయం కలిగిందంట మబద్ధమాడితే ఇంత పరిణామం ఉంటుందా అని అయితే అతడు ప్రాణము విడవగా ఆ విని వారు మిగుల భయం కలిగిందంట అప్పుడు పడుచు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతి మరి మనం గమనించాలి ఏంటంటే అబద్ధానికి ఉన్న పవరు అబద్ధం అంటే పాపమే కనుక మనము పాపంలో జీవించడానికి దాన్ని మనం ఆసరాగా తీసుకోవడానికి మనకు వీలు లేదు ఎందుకంటే మనిషి పతనం కావడానికి కారణము ఒక అబద్ధం మాత్రమే ఎంతోమంది జీవితాలను నాశనం చేసే అబద్ధము అబద్ధానికి జనకుడు సాతాన్ మరి అబద్ధం అంటే సాతానే కాబట్టి మనం దాన్ని ఆశ్రయించే వారిగా ఉండకూడదని మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకని అప్పుడు అప్పుడు పడుచువారు లేచి వారిని బటలతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టినాడు అయితే మరి వాళ్ళ భార్య ఉంది కదా మరి సఫెరా అనే వ్యక్తి అతని భార్య వచ్చి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక అప్పుడు ఆయన చనిపోయిన విషయం కూడా అననీయ చనిపోయిన విషయం కూడా వాళ్ళ భార్య అయిన సఫీరాకు తెలియదంట అందుకనే ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చింది లోపలికి వచ్చిందంట ఆమె వచ్చి చూస్తుందేమో మరి దైవజనంతో మాట్లాడాలని ఆమె లోపలికి రాగా అప్పుడు పీతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగిందంట పీతురు ఈ భూమిని మీరు ఇంతకే అమ్మీరా అంటే అప్పుడు ఈ సాపేరా అందుకే అవను ఇంతకే అని చెప్పాను ఈ అబద్ధము ఒక్క రాడిరు కానీ అతను చనిపోయాడు కానీ ఈమె కూడా ఆకి భవించింది అబద్ధంలో అందుకని మరి ఈవిడ కూడా అందుకే అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరి అంట మరి పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తే అబద్ధం ఆడితే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు అందుకని ఇంతకే అన్నదాన్ని ఇంతకే అని చెప్పిందంట అందుకు పేతూరు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరిగి మీరు మారట్లేదు ఇతరులను మారుస్తుంటే దానికి అడ్డుపడేవారుగా ఉన్నారు అయినా మీరు ఏకీభవించి అబద్ధం అవడానికి అవసరమేమి అది అమ్మినప్పుడు మీ సొత్తే కదా అని పేతురు గారు చెప్పిన కూడా మరి వాళ్ళు పశ్చాత్త పడలేదు వ్యతిరేకంగా మాట్లాడారు మరి ఈమె కూడా మేము ఇంతకే అమ్మాము అంటుంది ఇదిగో నీ పెరిమిటి పెరిమిటిని పాతి వారి పాదములు పాకిటనే ఉన్నవి అంటుంది అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ పతనాలు తప్ప ఎందుకంటే అబద్ధము అబద్ధము అంటే పాపమే దాని జీతము మరణము ఇక్కడ స్థేటగా చెప్తున్నాడు కొత్త నింధ మరి ఇంత చక్కగా అబద్ధానికి ఎలాంటి చోటు మరణమే అబద్ధానికి ఇక్కడ కారణం అబద్ధానికి మరణమే తగింది అని ఇక్కడ స్పష్టంగా మనకు తెలియపరిచింది ఆయన అబద్ధాలు ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు దేవుని నమ్ముకున్న కూడా ఆడుతున్నారు మేము చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం కానీ అది మనకు తగదు క్రీస్తుకు తగదు అది మనము దేవుని విషయంలో ఉన్నప్పుడు మనము ఏ విషయంలో కూడా ఆయనకు ఆయన ఆత్మకు వ్యతిరేకమైన అబద్ధాలు ఎప్పుడు ఆడకూడదు మన దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలతో కూడా మనం అబద్ధము ఆడనీకి వీలు లేదు అందుకనే మరి ఈ యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మరి ఇద్దరు మరి పరిశుద్ధాత్మ మీరు వ్యతిరేకంగా ఎందుకు ఏకీభవించి రాంటుంది ఇదిగో నీ పెరిమిటిని పాతి వారి పాదములు వాకిటనే ఉన్నాయి వారు నిన్ను మోసుకొని పోదురు అని ఆమెతో చెప్పిండంట పేతురు గారు అంటే అక్కడ ఒక సూచన మరి కనపరుస్తున్నా ఎందుకంటే దేవుడు ఈ కార్యం చేస్తే మిగతా ఎవరైనా అబద్ధం ఆడుకుంటుంటారేమో లేదు అంతకంటే ఇంకా ఎక్కువైపోయినాయి అబద్ధాలు అందుకని మరి దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉండుటకు మనము ఆయన ఆత్మ స్వరూపి కనుక మనము ఆయనకు అబద్ధముగా ఉండకూడదు ఏం చెప్పినా అవునంటే అవును కాదంటే కాదన్నట్టే ఉండాలన్నాడు క్రైస్తవుడు కానీ మరి క్రైస్తవుడు ఆ విధంగా ఉండాలి కానీ ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఒక రెండు మోసపుచ్చుతే అబద్ధము ఎంతో మంది ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఉంటుందని మాట్లాడుతున్నాడు అందుకనే దేవుడు మరి ఎప్పుడైనా కూడా ఆయన మాటలు గతించు ఆకాశము భూమి అయినా గతించిపోతుందేమో ఆయన మాటలు ఎప్పుడు గతించు అందుకనే మరి వచ్చి ఆమె ప్రాణం విడిచినప్పుడు ఆ పరుచు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదిని చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెరిమిటి యొద్ పాతి అంటే పాపం అబద్ధము పాపానుకున్న బలము ఆ విధంగా ఉంది అబద్ధాన్ని మనం వాడకుండినట్లుగా ఎప్పుడు మన హృదయాన్ని కరవర ప్రణీయకుండా ఉంచుకోవాలి ఒకరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం అదొకటి అదే అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము అపుసుల కార్యములు ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చూస్తే ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము అప్పుడు లిబేర్తీ లిబేర్తుల దానబడిన సమాజంలోను పురాణీయుల సమాజంలోను అలెగ్జాంద్రీయుల సమాజంలోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారితో వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్థిపనుతో తరకరించి కానీ అయితే ఈ స్థిప అనే ఒక వ్యక్తి మరి దేవిని కృపతో నిండుకొని ఉన్నాడు అట ఎనిమిదవసరంలో ఆరు ఎనిమిదిలో స్థిపను కృపలోనూ బలముతోనూ నిండిన వాడై దేనితోటి నిండున్నాడు కృపతోటి బలముతోటి మరి దేవిని ఆత్మతో నిండి ఉన్నాడు నిండిన ప్రజల మధ్య మహత్కార్యములను సూచక క్రియలను చేయిచున్నాడట ఇతడు మరి దేవిని ఆత్మ ద్వారా అప్పుడు లిబెర్థిలి అనబెడిన సమాజ మందిరములోను పురేనీయుల సమాజములోను అలెగ్జాంద్రీయుల సమాజములోను హిలికియా నుండి ఆసియా నుండి వచ్చినట పబ్లిక్ వాళ్ళంతా వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి తెపనుతో ఈ యొక్క తర్కం పెట్టుకుంటున్నారు తర్కరించిరి వాళ్ళతో అనేకమైన విశేషమైన మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు మరి ఈ స్టెపను ఏ విధంగా ఉన్నాడంటే స్టెపనుతో చాలా మటుకు మరి ఈయన తర్కరించిరంట వాళ్ళు ఎవరెవరు ఈ లిబెర్సీలో లిబర్తీ సమాజ మందిరంలోని వారు పురేనియల సమాజ మందిరంలోని వారు అలెగ్జాంద్రియల సమాజం మందిరంలోని వారు కిలికేయా నుండి వచ్చినవారు ఆసియా నుండి వచ్చినవారు వీళ్ళంతా మరి స్థిపనితో తరకరించినట కానీ మాటలాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును అంటే పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు అంటే ఎంత కృపతోటి నిండున్నాడు ఆత్మ ద్వారా అయినా ఈ మాటలు మరి ఇటువంటి కార్యాలు జరిగించే వారికి మరి ఆత్మ స్వరూపి ఆయనను నడిపిస్తూ ఉన్నాడంట అందుకనే ఆయన మాటలాడుట అందును అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరింపలేకపోయారంట అప్పుడు వారు ఏమంటున్నాడంటే ఏ మాత్రం కూడా ఆయనను ఎదిరింపలేకపోయారంట ఆయన అగుపరిచిన ఆ యొక్క జ్ఞానమును దేవిని జ్ఞానమును ఆత్మను వాళ్ళు ఎదిరింపలేకపోయారంట అప్పుడు వారు వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ మాటలు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారట అంటే అబద్ధానికి ఇప్పుడు ముందు ఏ విధంగా అబద్ధం ఆడిన వాళ్ళు వీళ్ళను కూడా ఆ విధంగా కూర్చుకున్నారట మనుషులను అబద్ధం చెప్పని ఎందుకంటే స్టెపన్ మీద యొక్క మోసే మీదనో వీడు స్టెపన్ అనే వ్యక్తి మోసే మీదను దేవుని మీదను దూషణ కార్యములు పలకగా మేము వింటమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకున్నారంట దబ్బిచ్చి కుదుర్చుకున్నారేమో అబద్ధం ఆడాలని మనుషులను కుదుర్చుకున్నారంట అయితే మరి ఆత్మ ద్వారానే వాళ్ళను మరి ఆత్మరూపకంగా అనే ఎదిరిస్తున్నాడు కానీ వాళ్ళు ఓచుకోలేని పరిస్థితిలో ఉండి అబంద సాక్షులను వేరుపరుచుకున్నారంట దూషణ మాటలు పలుకుతున్నాడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వించిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారంట వీళ్ళు అయితే ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి ఒక ఏకం చేసి ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చిరంట ఆ స్టెప్పుని మీదికి వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మతో నిండిన వాడైనా ఆ యొక్క స్టెప్పను మాటలకు ఎవరు వారు ఎదురు చెప్పలేకపోయిరంట కానీ ఈ మరి స్టెప్పను మాత్రము ఆయన ఆత్మ ద్వారా శక్తితో నింపుకును నింపబడిన ఉన్నాడు అందుకని ఆ దూషణ మాటలు పలుకుటమేమి వింటిమి అని ఈ మనుషులను కుదురుచుకొని ప్రజలను పెద్దలను శాస్త్రాలను రేపి అతని మీదకి అతనిని పట్టుకొని సభ యొద్ధకు తీసుకొని పోయి ఈయన ఏం చేసిండు మహత్కార్యాలు సూచక క్రియలు దేవిని వాక్యమును ప్రకటించి అనేకులను క్రీస్తు వైపు తిప్పుతుంటే వీళ్ళు మహయ మీద దేవుని మీద మరి దూషణ మాటలు వాళ్ళకి అనే అతన్ని మరి సమాజ మందిరంలోనికి తీసుకుపోయినట్టు అతనిని పట్టుకొని మహా యొద్ధకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలబెట్టిరి అక్కడ అబద్ధము అబద్ధం అడితే ఏ విధంగా ఉంది అబద్ధము సాక్షులను నిలవబెట్టిరి అయితే మరి ఇతను ఆత్మ ద్వారా నిండుకున్న వాడైనా కూడా ఆత్మకు వ్యతిరేకమైన కార్యం ఏ విధంగా ఉందంటే ఈ అబద్ధ సాక్షులను నిలవబెట్టిరి వారు ఈ మనుషుడు ఎప్పుడునో ఈ మనుష్యుడు ఎప్పుడునో ఈ పరిశుద్ధ స్థలమునుకును మన ధర్మశాస్త్రముకును విరోధముగా మాట్లాడుతున్నాడు అని చెప్తుడు సాక్షుడు పరిశుద్ధాత్మకును ఈ మనుషుడు ఈ పరిశుద్ధ స్థలముకును మన మధ్య ధర్మశాస్త్రముకును విరోధముగా మాట్లాడుతున్నాడు ఈ నజరేడైన యేసు ఈ చోటున నజరేడన నజరేయుడైన యేసు అను ఈ చోటును పాడు చేసి మోసే మాకిచ్చిన ఆచారమును మార్సు అనే వీడు చెప్పగా మేము వింటిమి అంటున్నారు ఈ సాక్షులు అబద్ధ సాక్షులు ఈ అబద్ధం అవటం కారణాలు ఏ విధంగా ఉంటాయంటే మరి ఆ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూసింటాడు ఇతడు దేవిని మోసేను దూషించిండా అని అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడ్డదంట అప్పుడైనా వాళ్ళు మనసు మార్చుకోలేదు మార్చుకోక మరి అదేవిధంగా అతని మీద నేరాలు మోపుచు అబంధ సాక్ష్యాలు చెప్తు అనేకులను ప్రేరేపించి మరి స్థెపను మీద ఆ యొక్క నేరాన్ని మోపడం జరిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను అందుకు చెప్పిన దినముగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితుడైన అబ్రహాము హారానులు కాపురం ఉండగా మునుపు విషపోతీనియాలో ఉన్నప్పుడు మహిమగణ దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశము నీ స్వజనమును విడిచి బయలుదేరి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతను చెప్పాను అయితే దేవుడు మరి ఆ మాటలు స్థిపనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు అయినా దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ వాళ్ళు గ్రహించవలసిన విషయం ఏంటంటే అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడ్డా కూడా వాళ్ళు వినలా వాళ్ళ హృదయాన్ని మార్చుకోలేదు అందుకనే మరి అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనము ఇక్కడ గమనిస్తాం ఎందుకంటే మరి అబద్ధానికి ఉన్న ఆ పాపమే ఈ మరణము కానీ అతడు అబద్ధం మనము క్షేపణలో ఎలాంటి దోషము నేరము మనం కనుగొనలేము ఎందుకంటే ఆయన నిజాన్ని చేసిండు వీళ్ళ అబద్ధాన్ని పుట్టించి సాక్షులు అతని మీద నేరం మోపి ఆ యొక్క శుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన ఆ యొక్క అస్తి పేను రాళ్ళతో కొట్టి చంపినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే అబద్ధము మంచి వారిని కూడా ఎన్నో విధాలుగా మరి నష్టపరుస్తూ ప్రాణాలు పోయే సైతం కూడా ఆ అలాంటి సమయాన్ని కూడా ఏర్పరుస్తుంది అందుకని దేవుడు మనకు ఎప్పుడైనా అబద్ధము ఆడకూడదు అనే విధానంలోనే మనం నడవాలి దేవునికి భయపడాల ఒకరి మీద మనం అబద్ధం ఆడడానికి అది దుష్టి నుండి పుట్టేది కాబట్టి మనము ఎప్పుడు అబద్ధం ఆడడానికి వీలేదు అదే మరి రెండో రాజుల గ్రంథములు ఒకటో రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై అధ్యాయము ఎనిమిది వచ్చిన నుంచి చదువుదాం ఒకటో రాజులో ఇరవై ఒకటి అయితే ఈ ఇక్కడ ఒక మహానుభావుడు ఉంటాడు అతడు మరి ఆయన పొలము అతను అడిగినప్పుడు అతను ఒక చక్కటి ద్రాక్ష తోట వేసుకున్న యొక్క తోటమాలి పొలము కొంచెమే కానీ ఆ దేశానికి రాజైనటువంటి వాడు ఆ చిన్న పొలాన్ని చక్కగా ఉంది ఇది నాకు అమ్ము నేను వేరే నీకు దీనికి ఇస్తాను వేరే పొలం ఇస్తానని చెప్పినప్పుడు నేను ఇవ్వను ఇది మా తండ్రి మా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని నేను ఇవ్వను అని అన్న ఒక నాబోతు అనే వ్యక్తిని మరి ఈ అనేవాడు మరి ఏ విధంగా మరి నడవలసిన మార్గములు ఒక రాజు ఏ విధంగా ఉన్నాడో మనం గమనిస్తాం ఎందుకంటే ఎనిమిదో వచనంలో ఏమంటాడంటే ఆహాబ్ అప్పుడు ఆ త్రోట ద్రాక్ష తోట నేను అమ్మను అన్నప్పుడు ఇతను పోయి తన ఇంట్లో పడుకొని అన్నం తిన తినకుండా మూతి ముడుచుకొని పండుకున్నాడట ఇతడు రాజు ఆ పేదవాడు నేను నా పొలము ఇవ్వను అన్నంత మాత్రాన నాకు పొలం రాలేదని మూతి ముడుచుకొని పండుకున్నాడట అప్పుడు తన భార్య వచ్చి అడుగుతుంది ఏమనంటే అప్పుడు ఆహాబు పేరిట తాకిబు రాసించిందట అయితే ఏమంటుందంటే ఇక్కడ ఏడో వచనంలో అందుకు అతని భార్య అందుకు అతని భార్య భార్య అయిన యజబేలు ఇజ్రాయేల్ లో నీవిప్పుడు రాజి పరిపాలన చేయుటలేదా నువ్వు ఎంత చేస్తే అంతే కదా అనే ఒక దురాత్మ కలిగిన మనిషి అయిన యజబేలు ఏమంటుందంటే అతడు నీకు తోట అవసరం లేదు ఇప్పుడు నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా లేచి భోజనం చేసి మనస్సులో సంతోషముగా ఉండు అంటుంది భార్య ఈ యజబేల్ అనే వ్యక్తి అతడు చక్కగా ద్రాక్ష తోట నాటుకొని మరి దాన్ని కాపు కాసుకుంటూ జీవనాన్ని గడుపుకుంటున్న ఆ యొక్క మరి నాబోత్ అనే వ్యక్తి విషయంలో మరి ఈ విధంగా మాట్లాడుతున్నది నీకు ఇప్పుడు రాజ పరిపాలన చేయట్లేదా నువ్వు లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండు నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిచ్చేదనని నీకు ఇప్పించదనని అతనితో చెప్పిందంట ఆమెనే ఇప్పిస్తుందంట ద్రాక్ష తోట మరి ఏ విధంగా ఇప్పిస్తుందో అనేది ఇక్కడ మనం చూస్తాం అయితే అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించిందట ఆమె ఆహాబు పేరిట తాకిదు రాయించి అతని ముద్దతో ముద్రించి ఆ తాకిదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపిందట చూడం ఇది ఎంతవరకు నిజమైంది కాదు కదా ఇది పాపానికి ప్రేరేపిస్తుంది ఈ యజబేలు ఈ అబద్ధం ఇక్కడ యజబేలులా కనిపిస్తుంది ఎందుకంటే పాపము జీతము మరణమే అబద్ధమే ఒక పాపము అందుకని ఆ సామంతులకు ఆ పెద్దలకు ఆ పత్రికలు పంపించిందట ఏమని అంటే ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవిని రాజును దూషించిటివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి అని చెప్తుంది అంటే ఈ ఈమె ఒక అబద్ధపు దయ్యము ఈ యజబేలు ఇక ఈమె చెప్తుంది ఆమెను ఆమెనే కనపరుచుకుంటుంది ఈ అబద్ధ సాక్షులను పనికిమాల్యులన్నట్టు ఆలు కూడా కాదు మరి సాక్ష్యం పలుకుటకు పనికిమాలి ఎదురు మనుషులను సిద్ధపరచుడి అని చెప్తున్నారు తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని రాళ్ళతో తావగొట్టుడి అని చెప్తుందంటే ఎంత మరి విపరీతమైన అబద్ధం అని నమ్మే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఒక అబద్ధము మనుషుల జీవితాలను ఎంత పతనం చేస్తుందంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్క అబద్ధానికి వంద అబద్ధాలు దాన్ని కప్పడానికి ప్రయత్నం చేసినా అది సలారదు అందుకని ఇగో ఈ పనికి మాలిన మనుషులు ఇద్దరిని పెట్టుకొని ఇవన్నీ మనుషులను స్థిరపరచుడి తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టుడి అని చెప్తుంది ఈ హెజబేలు అంటే ఆ పెదరికం చేస్తుంది ఈ రాజు మూలకు ముడుచుకొని అన్నాడు ఈవనేమో రాజ్యం వెళ్తుంది అయితే ద్రాక్ష తోటి ఇవనంత మాత్రాన అతన్ని చంపడానికి అబద్ధ సాక్షులను పెట్టింది అంటే మరి ఇది మనుషులలో ఇప్పటికీ ఈ అబద్ధం అనేది చావటం లేదు అందుకనే దేవుడు మరి మరుగైనది దేవునికి ఏదలేదు కాబట్టి ఆయన ఎవరిని వదలడు అందుకనే అతని పట్టణపు పెద్దలను పట్టణ నివసించు సామంతులను యజబేలు తమకు పంపిన తాకిదు ప్రకారము జరిగించిరి ఇట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువ నా బొత్తును అతడు తీసిన ఎరబేముంది ఏం లేదు కానీ అబద్ధానికి ఉన్న పాపంకున్న బలం ఎంత ఒక అమాయకుని మరి నేను పొలము ఇవ్వను అన్నంత మాత్రాన అతని పొలము లాక్కోవడానికి తాకిదులు రాసిచ్చి అబద్ధ సాక్షులను పరికిమానులను బొట్టించి సాక్ష్యం చెప్పనీకి అబద్ధం ఆగటం ఎంత ప్రేరేపిస్తుంది యజబేల్ అంటే యజబేల్ ఆత్మ అప్పటి నుంచిగా పనిచేస్తూనే ఉందన్నాడు అప్పుడు పనికి మారిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి ఇతని ఎదుట అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవిని రాజును దూషించినని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు ఆ పట్టణకు బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టిరి ఇంతవరకు అబద్ధము ఒక నిండు ప్రాణాన్ని ఒక మంచి వ్యక్తి ప్రాణాన్ని పలిగు ఉన్నది అందుకనే అబద్ధము చాలా భయంకరమైనది ప్రాణాలకు హానికరమైనది మన ప్రాణాలకు కూడా అది హానికరమైనదే మనం ఒక అబద్ధం ఆడుతున్నాం అంటే అది మన ప్రాణానికే హానికరము మనకు మనమే హాని చేసుకుంటున్నామని గమనించాలి అందుకని పనికి ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టి ఒక రెండు ప్రాణాన్ని మరి భయభక్తులు కలిగిన ప్రాణాలను మరి వాళ్ళు ఆ విధంగా మరి అతని మీద అవద్దం చెప్పి అనవసరంగా అతని ప్రాణాలకు వాళ్ళే కారకుడయ్యరు కానీ ఇక్కడ మళ్ళీ స్థేటగా ఏం చెప్తుండే అప్పుడు యహోవాబాకు తిష్పూయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చిన నీవు లేచి రోజునున్న ఇజ్రై ఇజ్రాయేలు ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొన్నటకు బయలుదేరుము అంటుడు ఎందుకంటే దేవుడు చూసిడు అంతే అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరుచుకోబోయాను నీవు అతన్ని చూచి ఇలాగా ప్రకటన ప్రకటించు అంటాడు ఎహోవా ఎహోవా సెలవించినది ఏమనగా దీన్ని నువ్వు నా బోతును చంపితీవి కదా చెప్పి సెలవించినది ఏ స్థల కుక్కలు నా రక్తమును నాకెను ఆ స్థల కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పినట్టు మరి ఆ విధంగా పాపం అనేది ఎప్పుడు దాగదు అందుకని ఆ పాపమే ఈ అబద్ధం అబద్ధానికి కారకుడు ఎందుకంటే అబద్ధానికి కారకుడు జనకుడు సాతానిగాడు కాబట్టి మనము అతని సాధీనంలో ఉండకూడదు ఎందుకంటే మనను మనమే పతనానికి మరి దారి తీసుకునే వారిగా కాకుండా దేవుడు మరి మనకు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే ఉండాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు అదే మరి ఒకటో రాజుల గ్రంథము పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము పదమూడు వచ్చినము పదమూడు పదమూడు ఒకటో గ్రంథము పదమూడో అధ్యాయము పదమూడో వచ్చినము అయితే పిమ్మట అతడు తన కుమారులను పిలిచి ఏమైందంటే ఈ యొక్క ఎనోబం అనే వ్యక్తికి ఒక సూచన అనేది ఒక దైవజనుడు ఇచ్చినప్పుడు ఆ సూచనలు కరెక్ట్ జరిగినాయి ఒక దైవజనుడు ఈ బలిపీఠము బదలైపోతుంది దాని మీద నున్న బుగ్గి మొత్తం ఒలికిపోతుంది యహోవహిచు సూచన ఇదే అని ఒక ప్రవక్తను మరి ఆయన యూదాదేశము నుండి మరి దైవజనుడు సెలవు పొంది యహోవా చేత సెలవు పొంది ఆయన వెళ్తూ ఉన్నాడు ఒక దేశానికి వెళ్ళాడు అప్పుడు మరి ఈయన ఇచ్చిన సూచన ఆ విధంగా ఉంది ఏమనంటే ఇక్కడ ఆ దైవజనుడు యహోవా అగ్ని చేత బలిపీఠముకు బలిపీపీటమునకు ఈ ప్రకటన చేశను బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యశయ్యో అను నొక శిశువు పుట్టును అంటుడు ఆ దైవజనుడు ఒక సూచన ఇస్తున్నాడు దేవి చేత యశయ్య అను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును యాజకుల యొక్క ఎవరినంట యాజకులను అతడు నీ మీద అర్పించును అంటుండడు యాజకులను అర్పిస్తాడంట అతడు మనుష్యుల శల్యములను నీ మీద దహనము చేయును ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒలికిపోయుటయే యహోవాయిచ్చు సూచన అని చెప్పెను అయితే ఈ మాటలు చెప్పుచుండగా ఒక ముసలి ప్రవక్త అనే వ్యక్తి కొడుకులు విని ఆ అతను ఇంటికెళ్ళినప్పుడు ఈ విషయము తన తండ్రి ముసలి ప్రవక్తతో చెప్తున్న ఒక యూధాదేశం నుంచి ఒక ప్రవక్త వచ్చి ఈ విధంగా సూచన ఇచ్చిండు మరి ఆ యొక్క జరోబాము అతనిని పట్టుకోండి అని చెయ్యి దాపినప్పుడు అతని చెయ్యి కూడా ఎండిపోయింది కానీ మళ్ళా ఆయన వేడుకున్నగా దేవుడు మళ్ళా అతని చెయ్యి మునటి మునపటి వాళ్ళే జరిగింది మంచిగా అని ఇవన్నీ తన తండ్రి అయిన ముసలి ప్రవక్తతో తన కొడుకులు ఇన్న వాటిని కన్నవాటిని చెప్పినప్పుడు అది పదమూడవ వచనంలో ఏమంటుండంటే ఎవరబ్బా అతనని ఆ పిమ్మట అతడు తన కుమారునని పిలిచి నా కొరకు గాడిదక్కు గంత కట్టుడి అంటుడు నా కొరకు గాడిదక్కు గంత కట్టుడి అని చెప్పగా వారు అతని కొరకు గాడిదక్కు గంత కట్టిరి ఎందుకంటే ఇతడు దైవజనుని ఎత్తుకుటకు వెలుచున్నాడు అందుకనే గాడిదక్కు అతడు గంతులు కట్టిరంట అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొన వలనని పోయి మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశంలో నుండి వచ్చిన దైవ నీవేనా అడుగుతున్నాడు మరి యూదా దేశం నుంచి వచ్చిన దైవ నీవేనా అని అడుగుతున్నాడు ఆ ముసలి ప్రవక్త ఆ గాడి దగ్గర గంతలు వెతుకుతూ వెతుకుతూ కనుగొని ఆయన అడుగుతున్నాడు ఏమనంటే యూధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడగగా అతడు నేనే అన్నాడు ఆ ప్రవక్త అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనడ ఆ ముసలి ప్రవక్త చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్న పానములు ఏమంటున్నాడు అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములను పుచ్చుకొనను నువ్వు అతడ అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పూటకు తిరగవద్దని యహోవాకు యహోవాకు చేత నాకు సెలవై సెలవాయనని చెప్పిందట ఈ ప్రవక్త జూదాదేశపు ప్రవక్త చెప్తే ఇతడు ఏం కాదులే ను వచ్చి మా ఇంట్లో భోజనం చేయని ముసలి ప్రవక్త అంటున్నాడు అయితే నేను ఎహోవా చేత చెలవు తీసుకొని వచ్చినా అనేమి ఇతడు అంటున్నాను అందుకతడు నేనును నీ ప్రవక్తనే అని అంటుడు ముసలి వాడు ప్రవక్త అందుకతడు నేనును నీ ప్రవక్తనే అంటే అబద్ధం ఎంత ధర్నానికి ఓడిగాడుతుంది చూడు నేనును నీ ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యహువా చేత చెలవు పొంది అన్నపానములు పొచ్చుకునుటకై అతనిని ఇంటికి తోడుకొని రమ్మని నాతోటి చెప్పిండని అబద్ధం చెప్తున్నాయి చెప్పనని అతనితో అబద్ధం ఆడిందట ఇతరేమో దైవజనుడు ఆ దేవిని తోటి ఆ సెలవు పొంది మంచి ఆత్మ కదులుతున్న ఆ దైవజను ఒక్క అబద్ధం ద్వారా అతన్ని ఏ విధంగా మార్చిండంటే అబద్ధమాడగా అడ అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఎంటే అన్నపానములు పుచ్చుకున్నాడంట కానీ ఎహువ చెప్పింది వినలేదు ముసలి ప్రవక్త చెప్పింది విన్నాడు అబద్ధం అయితే ఈ అబద్ధము ఒక నిండు ప్రాణాన్ని ఒక దైవజనుడు ఒక యూధాదేశం నుంచి వచ్చిన యొక్క ప్రవక్త మరి అతడు మరి సింహము నోటికి బలైపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తాం అంటే అబద్ధము ఎటువంటి దారుణాన్ని అయినా చేయగలుగుతుంది అందుకనే అబద్ధము మరి ఎంత దారుణమంటే అది పాపానికి బలము అదే అఘోరమైంది కానీ అది మనకు తగదు ఎందుకంటే మనము గమనించుకోవాలి క్రీస్తు విషయంలో మనము మన మనం తగ్గించుకోవాలి దేవి నామమును హెచ్చించాలి అంతేగాని మన గొప్పతనాల గురించి ఎవరు ముందు అబద్ధం ఆడితే నష్టపోయేది ఎవరు మనమే అది గమనించుకోవాలి ఎందుకంటే ఒక ప్రవక్త ఆ ప్రవక్త మరి ఆయన నిండు పాలనాన్ని సింహం ద్వారా సింహానికి అప్పగించేసిండు ఆయన దేవుడు అందుకని అబద్ధం అనేది చాలా నష్టానికి దారి తీస్తుంది ఎవరికైనా అందుకని మనము అబద్ధం ఉండకూడదు ఎందుకంటే అబద్ధానికి జనకుడు సాతాను కాడు మరి మనము అదే రకంగా నడవకూడదు మనము దేవిని రకంగా నడవాలి రెండో రాజుల గ్రంథము ఐదు రెండో రాజులు ఐదు ఇరవై ఇది ఒకటి చెప్పి ముగించుకుందాం రెండో రాజులు ఐదో ఇరవై లో ఏమంటున్నారంటే అందుకు నయమానో నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో ఇద్దరిని ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయినట అయితే ఈ గెహాజీ అనేవాడు మన ఆయన యొక్క గురువు నాకొద్దు నేను దేవుని విషయంలో మరి నేను ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు నేను ఆయన మాట నేను దిగజారను అని ఆ యొక్క ప్రవక్త ఇతడు విని ఈ గెహాజీ అనేవాడు మరి తీరగా వస్తున్నాయి కదా అని మరి అతను తీసుకోకుండా ఇతడు ఏం చేస్తుండట మరి ఈ ఎలిసొక్క మరి యొక్క గెహాజీ శిష్యుడుగా ఉన్నందుకు అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మని రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బంటలిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయి ఎందుకంటే ఇతడు ఆశించాడు ఆశించిన వాడు అవును ప్ర అవునయ్యా మరి మరి మా గురువు మరి మాకు లేదు కాబట్టి నేను తీసుకున్నాను అనలేదు అతడు ఆ గేహాజీ అనేవాడు ఆ విధంగా అనక ఏం చేసిండో మరి ఇక్కడ చూద్దాం అయితే వారు గేహాజీ ముందర వాటిని తీసుకొని మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలైవేయగా వారు వెళ్ళిపోయారంట ఆ నయమానం సైనికులు అయితే కొంతమంది ఆ బట్టలు ఆ బంగారము ఆ నగలు అవన్నీ తీసుకొని వచ్చి అతనికి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిరంట అయితే ఈయన అతడు లోపలికి తన యజమానుని ముందరని నిలవగా అయితే ఈ గెహాజీ మరి ఎలిసే ముందు నిలబడ్డాడు నిలబడి ఎలిష వారిని చూచి గేహాజీని నువ్వు ఎచ్చట నుండి వచ్చి తివని అడిగిందట మరి అంటే వారిని ఆ విషయం అడిగినప్పుడు వారిని చూచి గేహాజీని ఎచ్చట నుండి వచ్చి అడిగి అడిగి అడిగినందుకు వాడు మీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదంట ఎచ్చటికి పోలేదనను అయితే ఎక్కడ కూడా పోలే నేను ఇక్కడనే ఉన్నా అంటున్నా అంతట ఎలిష వాణితో ఈ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు ఏమంటుండు ఎలిష అంతట ఎలిశ వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా నా మనస్సు నీతో వచ్చింది కదా నువ్వు ఎక్కడ పోలేదని ఏ విధంగా మాట్లాడుతున్నావు యహాజీ నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఏమేమిటి ద్రవ్యమును వస్త్రములను ఒలివ తోటలను ద్రాక్షా తోటలను గొర్రెలను ఎడ్లను దాసిలను దాస దాసిలను సంపాదించుకున్నటకు ఇది సమయమా ఇది సమయమా కానీ ఎక్కడ ఓలేదంటుండ ఇది సమయమా కాదు సమయము కాబట్టి ఏమంటుండ అంటే కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము ఉండునని అంటియుండునను అంటియుండును అని చెప్తుండు శపిస్తున్నాడు అవును నువ్వు చేసిన అబద్ధాలు నువ్వు చేసిన యొక్క నా మాట్లాడిన అబద్ధాలు దేవునికి వ్యతిరేకము నాకు కాకపోయినా అందుకని అది అది దేవునికి వ్యతిరేకమైన కార్యం కాబట్టి నువ్వు కలకాలము ఎప్పుడు పుష్టు సర్వకాలము అంటియుండును అంటుండ ఎందుకంటే ఆయన దేవుని మనసు మరి ఆత్మ ఆ యొక్క మరి ఆ దాసుని యొద్ధకు వెళ్ళిందంట నా మనసు నీతో కూడా రాలేదా అని అడుగుతుండే ఆయన కానీ అవును ప్రభ నేను అవునయ్యా నేను తప్పు చేశాను ఏదో ఆశించాను అని అనలే నేను ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉన్నా అన్నాడు నువ్వు సంపాదించుకునడానికి ఇదే సమయం ఆ అంటే అబద్ధము మనుషులను మరణానికి దారే దిస్తుంది అది అబద్ధం చిన్నగా నోటితో అటే వదిలేసేది అది మనం ఎంబడించి ఎంబడించి ఎంబడించి మన పతనానికి కారణమవుతుంది ప్రావం ఏముంది ఆయనకు ఆయన కుటుంబానికి తరతరాలకు ఆ కుష్టిరోగము అంటుకొనే ఉంది మరి ఆహాబు చేసిన మరి ఆ యొక్క యజబేలు ఆ పాపాన్ని వాళ్ళు కూడా రక్తాన్ని కూడా మరి కుక్కలు నాకుతాయని మరి దేవుడైతే వదలలేదు అందుకని అబద్ధం ఆడితే ఒకరికి మోసం చేసి ఆ స్టెప్లను ఆయన కూడా అతను మరి ఓర్నో సాక్షులను పెట్టి అతన్ని మరి అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్లుగా చూస్తున్నాం వారికి కూడా ప్రతిఫలము మరి దాన్ని సమ్మతించిన సవులు కూడా మరి విశేషమైన అద్భుతాలు ఆయన ధర దేవుడు చేయించుకున్నాడు ఎందుకంటే మరి మనం మనుషులను బురుడిలు కొట్టి అబద్ధాలు చెప్పి మోసపరస్తామేమో కానీ దేవునికి ఏది మరుగైంది ఏది ఉండదు ఈ భూమి మీద మనం మన గొప్పతనం గురించి ఏదో అబద్ధాలు చెప్పి మనుషులను మభ్యపెట్టి సంతోషపరచడం కాదు కానీ మనం నిష్ నిష్ఠూర పరచబడిన నిజం మాత్రం మాట్లాడేది మర్చిపోకూడదు ఎందుకంటే ఒక అబద్ధంతో ఎన్ని అనర్థాలు ఎన్ని జీవితాలు నాశనం ఒక్క అబద్ధము ఆ మొసలి ప్రవక్త చెప్పి ఆయన ఎంత పవర్ఫుల్ ప్రవక్త అంత ప్రవక్తను కూడా ఒక్క అబద్ధంతో సింహము నోటికి బలైపోయినట్టుగా చూస్తున్నాం ఈ అననీయ సపేరా అంటే వాళ్ళు మరి వాళ్ళు కూడా ఒక అబద్ధంతో ఇంతేనా మీ వెళ్ళాలి మీ పొలంలో వేళ తెచ్చింది ఇంతేనా అంటే ఆ ఇంతే అని అబద్ధం అయినందుకు ఇద్దరు ఈ అబద్ధమే మనుషులలో హఠాత్తుగా మరణానికి దారితీస్తుంది ఎందుకంటే మనము క్రీస్తు నమ్ముకున్న మనము ఎట్టి విషయంలోనైనా నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఒక్క అబద్ధమే మనిషిని పతనానికి దారితీస్తుంది మనిషిని పాపానికి లోపరుచుకొని అది మరణమునుగా అంటుంది పాపము పరిపక్వం అవుతుంది అబద్ధంతో అందుకనే అబద్ధానికి జనకుడు అంటే వాడే ఈ అబద్ధము మోసము దయ్యము వాడే అందుకని మనం అబద్ధే వారిగా వాడే వారిగా ఉండకూడదు మనము ఎప్పుడు నిజమే పలకాలి ఎవనంటే అవును కాదంటే కాదు అంతే ఎందుకంటే మనము ఏసు రక్తంలో కడగబడిన వనము మనల్ని చూసి ఇతరులు వీళ్ళు క్రీస్తు పిల్లలు అనే విధంగానే ఉండాలి అంతేగాని వీళ్ళ ఎప్పుడు చూసిన నోట్లు అబద్ధాలే ఉంటాయి వీళ్ళు ఏం సాక్షులు అన్న విధానము మన నుంచి దూసిన పేరు దేవునికి రాకూడదు ఎందుకంటే మనం అబద్ధము ఆడకూడదు మరి ఉన్న రోజులైనా దేవిని సంతోషపరిచి ఘనపరిచి ఆయన సాక్షులుగా ఉండటం ప్రయాసపడదాం అబద్ధం మాటలు మన హృదయంలో నుంచి తీసివేద్దాం ఆయనకు మహిమకరంగా జీవిద్దాం ప్రార్థిద్దాం స్తోత్రం పరిశుద్ధుడు విన్న తండ్రి ప్రభా వేసుజా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా వాక్యంధన మాట్లాడినదేమో మీకు స్థుతులు తండ్రి నాయన ప్రభావ ఉండకూడదు ఆయన మీ సాక్షులకు మాత్రమే ఉండటకు మాకు మీ కృప చూపి మీ ఆత్మ నడిపించి దయచేయండి ప్రతి ఒక్క అవసరాన్ని ఏ సుక్రీస్తున్నామను ప్రతి బిడ్డకు తీరుస్తున్న దేవుడు ఒక్కడవే సకల జీవులకు పోషణనిస్తున్న తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం సకల జీవుల పోషణ కర్త నీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ రాత్రికాల సమయంలో ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకొని అయినా మీకు తగ్గట్టుగా నాయన మేము జీవించటకు దాన్ని నేను కనపరచటకు మీ కృపధార మమ్మల్ని ఆదరించి మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని మీ సాక్షులుగా ఇలబెట్టుకోవాలి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ రైజులాడు బ్రదర్ సిస్టర్వాదండి ఏసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు కేబీపీఎఫ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి బ్రదర్స్ సిస్టర్ అందరికీ తోడయండి ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించింది కాక ఆమె ప్రైజ్ అలర్ట్ అందరికి